జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణ స్థిత ఆమశ్వం బం నోటి భస్థ సాధన శ్రీమహాగణాధిపతాశివసరభా శంకరాచార్యమ్యమా అస్మాలచార్యపర్యంతే నారాయణం నమస్కృత్యరంక్యైత నవోత్తమం సరస్వతీం యాసం తోజయముదీరే యతతో హ్యకౌంటే పురుషస్ విపశిత ఇంద్రియాణి ప్రమాథీని హరీ ప్రసభం మన భాష్యం య ప్రయత్నం కు అతి హీస్మాత్ హీ అంటే అర్థం అదే హీ అంటే యస్మాత్ అని అర్థం ఎందువలనంటే యత అతి అంటే ప్రయత్నం కుర్వత అపి ప్రయత్నమును చేయుచున్నవాడే అయినప్పటికీ ప్రయత్నం ఎందుకు చేడు చేస్తాడు లాభం ప్రయత్నం చేసినా కూడా కొట్టుకుపోతాడు సో ఈ దుర్వ్యసనాలు ఉన్నాయే వీడు చాలా ప్రయత్నం చేస్తాడు కానీ తీరా టైం వచ్చేప్పటికీ హీ విల్ గో వే హీ విల్ బీ డ్రాక్ డ్రింటెడ్ మృత్యకటికమని వాడు ప్యాకెట్లో ఫుడ్స్ ఉంటాడు కౌంట్ పడుతుంది కౌంట్ పడ్డామంటే హీ లూజెస్ మాక్సిమం అమౌంట్ అర్థం కౌంట్ అంటే సో మాక్సిమం అమౌంట్ లాస్ అవుతుంది కౌంట్ అంటే ఏటో అవుతున్నాయి సో వాడు పే చేస్తాడు ఇక జేబులో డబ్బులు ఉండవు డబ్బులు ఉండకపోతే మళ్లీ ఈసారి పేక మొక్కలను పంచా కూడా అడుగుతారు ఎరా పెంచమంటావా అడుగుతారు ఎందుకంటే పంచితే డబ్బులు పే చేయాల్సి ఉంటుంది మినిమం అమౌంట్ పేమెంట్ ఉంటుంది అంటే వీడు అంటాడో ఆ పంచండి నా దగ్గర బోలు డబ్బులు డబ్బులు ఉన్నాయంటే ఉన్నాయంటాడు పంచండి అంటారు మళ్ళీ పంచుతారు వీడు అనుకుంటాడు ఈసారి నెగ్గేస్తాం మనం అప్పుడు ఈ పాత బాక్సి తీర్చేసి ఇంకా డబ్బు మనకి బాగా వస్తుంది అనుకుంటాడు వీడు కానీ ఈసారి మళ్ళీ కౌన్ పడుతుంది వాడు ఎవరో వీడు పేమెంట్ చేయాల్సి వస్తుంది ఇదిగో మంచినీళ్ళు దాకా వస్తున్నాను వచ్చేసి పేమెంట్ చేస్తానని బయటకు వచ్చి పారిపోతుంది అప్పుడు వాళ్ళు పట్టు వెతికి పట్టుకోవాలి ఇది ఎప్పటిది బీసీ నాటి స్టోరీ హిస్టారిక్ స్టోరీ ఇట్స్ ట్రూ స్టోరీ బీసీ టూ థౌజండ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ బీసీ ఆర్ త్రీ హండ్రెడ్ బీసీ ఆ టైంలో ఉన్నటువంటి నాటకం అది అది వచ్చి అప్పటి వాడు వీడు ఏం చేస్తాడంటే వీడిని తరువుకొస్తాను దాన్ని వాళ్ళకి అప్పటికే డౌట్ ఉండి పరిగణ తరువుకొస్తారు వీడు ఒక పాడుబడ్డ దేవాలయంలో దూరుతాడు ఈ పాడుబడ్డ దేవాలయం అప్పుడు కూడా వస్తుంది సో దాంట్లో దూరుతాడు దూరితే వీళ్ళు వెతుక్కుంటూ వచ్చి అక్కడ దాకా వస్తారు ఎక్కడ దాగుకున్నాడో చీకట్లో ఎలాగా బయటికి కొంత వెన్నెల పడుతూ ఉంటుంది వాళ్ళ వాళ్ళు ఆలోచిస్తారు వీడు ఎలా దొరుకుతాడా ఆలోచించి ఏం చేస్తారంటే వాళ్ళ ఒక రూపాయి చెప్తాడు నేను చెప్తాను ఒక్క ఓత్తి వెలిగిస్తా మళ్ళీ ముక్కలు పంచుతారు అక్కడే వెలిగించి ఆగుతూ ఉంటారు ఆడుతూ ఉంటే వీడు ఆ వెనకాల విగ్రహం వెనకాల దావుతుని చూస్తూ ఉంటాడు ఆట అవి వెళ్తున్నాడు చూస్తూ ఉండి వీడు ఎదరవాడు ఆట అయిపోతుంది చూపించాలి కానీ చూపించడా అవలేదేమో అని భ్రాంతి పడ్డట్టుగా ముక్క వేస్తే వాడు విగ్రహం వెనకాల నుంచి వేసి ఓడి ఆట అయింది చూపించు అంటాడు వాడు అంటే వాళ్ళు వెళ్ళిపోతుంటారు దూరి పేదలు పట్టుకుంటారు అప్పుడు వాడు బాధపడతారు నేను ఆపుకోలేకపోయాను వాళ్ళు పట్టుకుంటారని తెలిసి కూడా ఆట అయినప్పుడు చూపించకపోతుంటే నేను ఆ ఉత్సాహం తట్టుకోలేక బయటకు వచ్చేశాను అని వాళ్ళని క్షమాపణ వేడుకుంటాడు వాళ్ళు ఒప్పుకోరు ప్రయత్నం కుర్వత ప్రయత్నం చేయలేదని కాదు అయినా కూడా వాళ్ళు ఒప్పుకోరు ఒప్పుకోక వాడిని చూసాం తప్ప వీటికి ఒక ఉంటుంది ఆ ప్రియురాలు వీడు ప్రేమించిన ఒక అమ్మాయి ఆ అమ్మాయి వసంత సేనకి చెలికెత్తే వాళ్ళలో ఒక సలహా చెప్తాడు వీడికి వీడి వీడి వీడికి వీడికి తోడు ఒక ప్రియురాలు కూడా ఉంది వీడికి ఆ ప్రియురాలు మెడలో ఎవో ఆభరణాలు ఉంటాయి అలా నిజంగా వీడిని ప్రేమించే పక్షంలో ఆవిడ వీడిని ఇప్పుడు అప్పు విడిపించాలి లేకపోతే వీడిని మొక్కడే అని వాళ్ళలో ఒక సలహా అప్పుడు వీడిని ఆవిడ ఆ అమ్మాయి దగ్గరికి తీసుకెళ్తాడు తీసుకెళ్తే ఆ అమ్మాయి నా దగ్గర ఆభరణాలు ఏం లేవు నేను భేదవాడే నేను ఎక్కడి నుంచి ఇస్తాను ఈ డబ్బంతా కూడాను అంటే అప్పుడు వసంతసేన వింటుంది మాటలు విని వచ్చి వీడిని విడిపిస్తుంది ఒక ప్రతిజ్ఞ చేసి పక్షంలో ఏమిటి ఆ ప్రతిజ్ఞ నేను పేట తాడను ఈ అమ్మాయిని వివాహం చేసాం సుఖంగా ఉంటాను అని అంటే వీడు అంటాడు నాకు ఆ అమ్మాయిని వివాహం చేసినా సుఖంగా ఉండాలనే ఉంది నేను ప్రేమించిన అమ్మాయే కానీ నా దగ్గరే ఏ తాడు బొగ్గ లేదు ఇద్దు అగ్ని ఏమీ లేదు నేను ఎలా పోగిస్తాను అమ్మాయిని ఇప్పుడు అంటే ఏదో ఉద్యోగం చేసుకుంటోంది నీ దగ్గర సేవకురాలుగా కివకెత్తిగా అంటే మీ కుటుంబానికి కావాల్సిన వ్యవస్థ సంతానం వసంతసేన ధనికురాలు నేను చేస్తాను ఆ విధంగా ఆవిడ చేస్తుంది ఇది కథ ఇలాగే ఎంత రొమాంటిక్ స్టోరీ అంటే మృత్ మృతు శకటికం ఇది ఎవరిలో తీశారు కూడా హిందీలో ఎవరిలో సినిమా తీసి వచ్చింది కూడా వసంత అనే పేరుతో వచ్చింది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 కాబట్టి ఆ వలలో పడని వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అని అభిప్రాయం కొత్తగా వలలో పడకూడదు అని అభిప్రాయం కౌంటే తర్వాత పురుషస్య విపశ్చిత మేధావిన అతి వ్యవహిత సంబంధ అంటే విపశ్చిత అంటే అది ప్రథమ బహుచనం అనుకున్నారు అయితే ద్వితీయ బహుచనం అనుకున్నారు అదేమీ కాదు అది అది షష్ఠీ ఆ పురుషస్య అనే సృష్టి యత వచ్చిన ఉంది దానికి ఇది సంబంధం వ్యవహితైన సంబంధ యతతో హ్యపి కౌంటేయ పురుషస్య అని యతహ పురుషస్యాకి కలపండి విపశ్చిత కూడా కలపండి విపశ్చితాని యతహాకి ముందు పెట్టండి విపశ్చిత విద్వాంసుడే అపి అపి విద్యని పెట్టండి ఇప్పుడేం మూర్ఖుడు కాదు తెలియనివాడు తెలుసున్నవాడే అయినా విద్వాంసుడే అయినా అపీతోటి అన్వయం ఎతతోపి ప్రయత్నించేవాడే అయినా పురుషస్థ పురుషులకు అని అలాగా మీరు అన్వయం చేయాల్సి ఉంటుంది ఇంద్రియాణి ప్రమాథీని ప్రమథనశీలాని ప్రమథనము అంటే తీవ్రమైన క్షోభను కలిగించే స్వభావము కలవి ప్రమథనము అంటే చిలికి గట్టిగా ఇంకా చిలకడ ఉండరు చిలకడం అంటే మోస్తరుగా ఉంటే చిలకడ ఉంటారు కలిచివేయుట అనంట కలిచివేయుట సంస్కృతం అయితే క్షోభను కలిగించుట స్వచ్ఛమైన శోభను కలిగిస్తు కలిగిస్తాయి వీడి మనస్సుని కలిసివేసి వీడిని తాగేస్తాడు వీడు తట్టుకోలేక ఆ ప్రెషర్ని ఆపుకోలేక వెళ్ళిపోతాడంత క్లబ్ వెళ్ళిపోయి తాగడం ఆ ప్రెషర్ ని ఆపుకోలేడంత అంచేతనే ఈ ఆల్కహాల్ వీడు ఆల్కహాల్ని తాగుతాడు కొద్ది రోజులు ఆ తర్వాత అదే వీడిని తాగుతుంది వీడు దాన్ని తాగడం ఏమి ఉండదు అదే వీళ్ళు తాగుతుంది ఆ టైం అయ్యేప్పటికీ అది పిలుస్తుంది రా అని పిలుస్తుంది వీడు వెళ్తాను వీడు వెళ్లాల్సిందే రా అనే నా దగ్గరికి రా వీడు ఎక్కడో ఉంటాడు ఆఫీసులో ఎక్కడో ఉంటాడు నువ్వు ఆఫీస్ లో టైం కాదు నువ్వు నా దగ్గర ఉండాల్సిన టైంలో అది పిలుస్తుంది పిలిస్తే వీడు ఎలాగోలాగా కష్టపడిపోయి ఇటు తిరిగట్టు తిరిగి మొత్తానికి అన్ని ఆటంకాలు తప్పించి నా శీసా దగ్గరికి వెళ్ళిపోతాను నన్ను చేతిలో తీసుకో అంటుంది వీడి చేతిలో తీసుకుంటాడు దీన్ని గ్లాస్లో పోసుకో అంటుంది పోసుకుంటాడు తాగు అంటుంది తాగుతాడు అప్పుడు వీడిని తాగేస్తూ ఉంటుంది అలాగే ఇట్స్ డ్రింకింగ్ హెయిన్ అలా కొద్ది రోజులు తాగేపడికి ఇంకా వీడికి అక్కడ లోపల ఇది ఉండదు లేవర్ ఉండదు లేవర్ కరిగిపోతుంది అల్కహాల్లో కరిగిపోతుంది ఇష్యూ తాగస్తాం ఏదో అంటే అది ఎంత కరిగిపోతుంది లేవర్ కరిగిపోతుంది రక్తంలో ఉన్నటువంటి ఆ ఇమ్యూనిటీ ఎప్పుడైతే ఏదో శక్తి ఉంటుంది అదంతా ఆల్కహాల్లో కలిగిపోతుంది అన్నీ కలిగిపోతుంది వీడు ఒక రెక్క కింద మిగులు ఉంటాడు మిగులుండే నక్షత్రాలు ఏమైనా తడ వచ్చిందా గ్రహాలు ఏమైనా తడ జాతకం చూసినా జాతకం ఎందుకంటే వీడికి తాగుబోతుంది జాతకం వీడు చేసుకున్న అపరాధం కాదు స్వయంకృత మనం అన్ని ఇలాంటి పొరపాట్లే చేస్తాం మన జీవితంలో దుఃఖానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి జాతకాలు చూస్తాం అడవులు కొట్టేసి వరుణు నుంచి చేస్తాం వరుణ్ని వరుణ్ణికి అభిషేకం చేయడం అనేది చెట్లు నాలుగు పెంచద్దు వరుణ్ణికి అభిషేకం చేసి వాళ్ళు నాలుగు చెట్లు పెంచాలి అది ఇది కలిపి చేయాలి వరుణ్ణిని అభిషేకం చేయడం మంచిదే అట్ ది సేమ్ టైం చెట్లను రక్షించాలి చెట్లను కొట్టేస్తూ ఉండటం వరుణ్ణికి అభిషేకం చేస్తూ ఉంటాం కాంట్రడిక్ట్ అది హ్యూమన్ బీయింగ్స్ వర్క్ అట్ క్రాస్ పర్పస్ వాళ్ళ గోతులు వాళ్లే తీసేసుకుంటూ ఉంటాం గొయ్యి తీస్తారు అంటే ఏదో పర్పస్ ఉందని గొయ్యి తీసే ఆ గోతులు వెళ్ళి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 విషయాభిముఖంగా విషయము అంటే ఇంద్రియ భోగము అని అర్థం ఇంద్రియముల చేత పొందబడే భోగం ఏదైతే కలదో దానికి అభిముఖంగా అంటే దాని వైపు తీసుకుపోయే విధంగా కలిసి వేస్తాయి ఆకులీ కుర్వంతి వాణ్ణి వ్యాకుల పరిచేస్తాయి వ్యాకులుణ్ణి చేసేస్తాయి అంటే నిలబడలేడు కూర్చోలేడు మరిగేస్తుని వెళ్ళిపోయి ఆ ఇంద్రియ భోగం వైపుకి వెళ్ళిపోవలసిందే ఆ రకంగా తయారు కాబట్టి ఇంద్రియముల ఏడల చాలా చక్కటి నియంత్రణ అవసరం యోగా ఇవన్నీ చాలా ముఖ్యం అన్ఫార్చునేట్లీ ఈ మధ్యకాలంలో ఏం చేశారంటే యోగాన్ని కూడా పాడు చేసేసాను నేను వెస్ట్లో చూశాను యోగాన్ని చాలా పాడు చేసేసాను ఫైవ్ స్టార్ హోటల్లో యోగా ఉంటుందంటే మరి పాడు చేశారని అర్థం కాదండి ఇంకేంకే కాకపోతే ఏమిటి ఫైవ్ స్టార్ హోటల్లో యోగా ఉంటుంది వీడు యోగాని వాడు ఆ ఫైవ్ స్టార్ హోటల్లో ఆ భోగాల సమయంలో ఆ మధ్యలో యోగాన్ని ప్రవేశపెట్టారు యోగా టీచర్కి పైసలు ఇస్తారు వీడు ధనం కోసం యోగాన్ని టీచ్ చేయటం ప్రారంభిస్తాడు తర్వాత యోగా ఎలా టీచ్ చేస్తాడు ఆ ఫైవ్ హోటల్లో వీళ్ళు తాగడము తినడము అనే రెండు కార్యక్రమాలు చేస్తూ సమయానికి నిద్ర ఉండదు సమయానికి నిద్రపోవడం ఉండదు సమయానికి నిద్ర లేవడం ఉండదు యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతే దుఃఖహ యోగం మీకు అందుబాటుకి వచ్చి అని మీ కష్టాలను తెప్పాలంటే ఇవన్నీ ఉండాలి ఆహారము విహారము స్వప్నము అంటే నిద్రపో ఉంటారు నిద్ర లేచుట నిద్ర ఎప్పుడు పోతున్నారు ఎప్పుడు లేచున్నారు యుక్త స్వప్నావబోధస్య యుక్త కర్మసు మీరు చేసే పనులు ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ కరెక్ట్గా ఉంటే యోగ్యంగా ఉంటే అప్పుడు మీకు యోగం అంతేగాని వీడు ఫైవ్ స్టార్ హోటల్లో కూర్చుంటాడు డిన్నర్ అంటాడు బఫే అంటాడు హెవీగా మింగుతాడు రాత్రి ఒంటి గంట దాకా తెలుగుగా ఉంటాడు తాగుతాడు మొన్న పొద్దున్న తొమ్మిదింటికి లేచి గెడ్డం గీసుకుని పళ్ళు టీ తాగో కాఫీ తాగొచ్చి యోగా చేస్తాను అంటాడు ఏమిటి యోగా దాని వాడి కోసం ఇక్కడ టీచర్ సిద్దంగా ఉంటాడు రా అని అక్కడికే కలిసిమైపోయింది యోగా ఇంకా ఫర్దర్ గా నేను ఒక్కడిని యోగానికి రావడం కుదరదు నేను నా కుక్క పిల్లను యోగానికి రావాల్సి ఉంటుంది అంటాడు అంటే వాళ్ళు అంటారు మీరు కుక్క పిల్లలతో వస్తే యూఆర్ వెల్కమ్ అని ప్రత్యేకంగా జరిగే యోగా సెంటర్ అని మన హ్యాటన్ వేర్ ఓన్లీ పీపుల్ విత్ డాగ్స్ అది ఎలా ఉంటారు డాగ్ లేని వాళ్ళకి ఒప్పుకోరు ది హ్యాడ్ ఎక్స్ట్రా మనీ హెవీ అమౌంట్స్ పే చేస్తారు యోగా వాళ్ళకి వేదాంతం చెప్తాం అనుకోండి ఏమీ వరు వె ఫిఫ్టెడ్ గా ఉంటారు యోగా అనేప్పుడు పైసలు డేస్పెండ్ ఎందుకంటే అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు ఇదిగో ధరిస్తున్నారు అనారోగ్యం కాదు ఇంకా భోగల అలసత తర్వాత డాగ్స్ ఉన్న వాళ్ళకు మాత్రమే యోగా యోగా విత్ పీపుల్ విత్ డాగ్స్ ఓన్లీ ఆర్ అలౌడ్ అండ్ ఈవెన్ డాగ్స్ ఆర్ థాట్ యోగింగ్ ఎక్సర్సైజెస్ ఎందుకంటే వీడు ఆ డాగ్తో కలిసి యోగా చేస్తాడు డాగ్తో కలిసి యోగా చేయడం అంటే వీడిలా పద్మాసనం నేర్చుకుంటాడు వీడిలా పద్మాసనంలో కూర్చుంటాడు పక్కన డాగ్ కూడా పద్మాసనం లాంటి ఆసనంలో అది కూర్చుంటుంది అలా పక్క పక్క నుండి అతర్వాత ఇలా వంగరాసనం ఉంటుందనుకోండి ఆ కుక్క కూడా పక్కన వీడు పక్కన ఉంటుంది వీడు ఆ కుక్కతో కలిసి ధనురాసనం చేయాలనుకోండి అలా కుక్క చేత ధనురాసనం చేస్తాను ఏమేవో పిచ్చి అలా చేయటం ఇది అయిపోయింది బ్రెజిల్ వెళ్ళినప్పుడు చూసాను వాళ్ళు ఇంకా కలుషితం చేసి పెట్టారు వాళ్ళిద్దరు అదేలాగంటే స్త్రీ పురుషులు ఇద్దరు ఉంటారు వాళ్ళిద్దరూ కలిసి యోగా చేస్తారు కలిసి యోగా చేసే అలా అనుకుందా ఇలా అర్ధకటి చక్రాసనం ఉందనుకోండి ఇలా పక్క పక్కన నిలబడతారు అర్ధకటి చక్రాసనం అంటే ఇలా లెఫ్ట్ సైడ్ వంగుతాడు అది రైట్ సైడ్ వంగుతాడు మళ్ళీ ఇంక వంగి మళ్ళీ ఇలాంటి నిటార్ గా ఉన్నప్పుడు మళ్ళీ ఇద్దరు కలిసి పక్క పక్కన ఉంటారు మరి దీస్ ఆస ఇద్దరు కలిసి ఆసనం చేసేటట్లు ఎవరిదారి వాళ్ళు ఏడవలు కానీ ఇది పక్క పక్క అసలు యువకు యువతీ యువకులు మరి దీస్ దిస్ ఈజ్ నౌస్ ఆఫ్ ది సొసైటీ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 సో ఈ రిసార్ట్స్ ఏమిటంటే ఈ యువతీ యువకులకి స్పెషల్ రిసార్ట్స్ వాళ్ళకి వాళ్ళు హనీమూన్ లాంటి దానికి ఉపయోగిస్తుంది దాంట్లో యోగా టీచర్ కూడా ఉంటాడు వాళ్ళిద్దరికీ స్పెషల్గా యోగా టీచర్ భార్యాభర్త భార్యాభర్తలు అనేవి భార్యాభర్తలు అంటూ ఏం లేదు యువతీ యువకులే భార్యాభర్తలు ఇదే ఇండియా కాదుగా సో యువతి యంగ్ మ్యాన్ అండ్ యంగ్ ఉమెన్ బస్ రెస్సార్ వాళ్ళిద్దరికీ కలిపి యోగా నేర్పుతారు ఇక ఇలాగా కంబైన్డ్ ఆసనాలన్నీ అంత పిచ్చి సో అల్టిమేట్ గా యోగాని విషయాభిముఖంగా దాన్ని లీంచేసారు లాగేశారంటే యోగా ఈజ్ గ్రాండ్ విషయాభిముఖంగా అయిపోయింది సంగీతం ఏనాడో విషయాభిముఖంగా లాగేశారు కచేరీలని డబ్బు దాంట్లో డబ్బును ఎప్పుడైతే ప్రవేశపెట్టేసి సంగీతాన్ని కలుషితం చేసేసారు ఫైవ్ స్టార్ హోటల్స్ లో పాడేస్తా ఉంటారు పాటలో తర్వాత డ్యాన్స్ని ఏనాడో కలుషితం చేసేసారు ఇకే ఏదో పేరుకి ఏదో ట్రెడిషనల్ నేమ్ ఒకటి తగిలించడం తప్పిస్తే కళాకారులు కళాకారులు అంటూ అదంతా కలుషితం చేసి పెట్టారు ఆ వ్యవస్థ అంతా కూడా కొంత కొంత కొత్త ఒక కలుషితం అయింది అంటే సాధనా మార్గంలో ఉన్నవాళ్ళు యోగ్యత వీటికి రేటికి లేదు ఆ స్థితికి వచ్చేసింది సంగీతం అయిపోయింది ఇంకా యోగా ఒక్కటి మిగిలిందేమో అనుకుంటే అది కూడా పెట్టింది దీని అర్థమయ్యేటట్ంటే ఇదంతా నేను ఈ కథంత మీకు చెప్పానంటే ఆ విషయాభిముఖంగా లాగేసేటువంటి శక్తి ఆ భోగాలకు ఉన్నది వీళ్ళందరూ యతతో హ్యతి వీళ్ళందరూ దే ఆర్ సపోజ్ టు బి ట్రావెలింగ్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్ రాచికల సంగీతం అంటే భక్తి ప్రపత్తులు నేర్పి వీళ్ళేమో విషయాభిముఖంగా కాక సంసారం వైపు కాకుండా మరోవైపు తీసుకెళ్తుందేమో అని ఐ విల్ సింగ్ ఏ సాంగ్ ఫర్ ఫిఫ్టీ డాలర్ వట్ ఈస్ any song you want nen padatan 50 dollars adey poyko kai na nagumo padamanu eena nagumo padadu 50 dollars ichcha aypoy inkoka kai nechi brochure varavara padamanu chicago eena brochure varavara pageka ayin malli paya ichcha what is this em chestuntadu 80 dollars ante 80 dollars rupayilo morustadu rupayilo 2000 rupayala sare em chestha ఇప్పుడు రెండు లక్షలు ఇరవై లక్షలు ఉన్నాయి అది ఏం చేశాడు ఏమైనా కొని తింటున్నాడు బ్రేక్ఫాస్ట్ కంటే డబ్బులైనా తినగలుగుతాడా ఇప్పటికే బెల్లి పాటు బెల్లి వచ్చి నా ఇబ్బంది కొడుతున్నాడు ఏం చేస్తాడు ఈ రెండు ఏం చేస్తాడు నన్ను అడిగితే నేను ఇచ్చింది యాభై డాలర్లు ఈ రకంగా పెట్టక్కర్లేకుండా సో బ్రోసేవారెవరురా మాటకే యాభై డాలర్లు పెట్టినా ఏమైనా అర్థం ఉందా దీస్ ఈజ్ వాట్ డేడు ఈ సంగీత విద్వాంసం అందరూ అమెరికాలో చేసే పనిదే మహాత్ములు కూడా అలాగే ఉన్నారు అక్కడికి వెళ్ళడం డాలర్ ను సంపాదించారు ఎందుకంటే డాలర్కి నలభై రూపాయలు వస్తాయి ఈ లెక్క మన మహత్వం కూడా ఇదే లెక్క యూ షుడ్ నాట్ డిస్టింగ్విష్ బిట్వీన్ డాలర్ అండ్ రూపీ యూ షుడ్ నాట్ డిస్టింగ్విష్ రూపాయలు నల్లా ఖర్చు పెడతావు డాలర్లు కూడా అలాగే ఖర్చు పెట్టాలి పౌండ్స్ కూడా అలాగే ఖర్చు పెట్టాలి అంతేగాని ఈ డిస్టింగ్షన్ ఇస్తే వాడికి విగ్రహస్థికి సంఘాసికి తేడా ఏముంది ఇంకా ఈ విధంగా విషయాభిముఖంగా అంచేతనే అమెరికా వెళ్ళేప్పుడు కూడా కాశస్ సహన అందులో సన్యాసం ఎవరికే వెళ్తున్నారంటే ఇంకా కాశ్స్తో ఉండాలి ఎందుకంటే అసలు వీళ్ళు వెళ్లాల్సిన సందర్భమే లేదు ఏదో కాలం కనబడుకోవడం ఏదో గ్లోబలైజ్ చేసి ఇది ఏది పేరు పెట్టి ఆ వివేకానంద స్వామి మార్గం చేశారు ఆ మార్గంలో వెళ్తున్నారు అందరూ మన వాళ్ళందరూ ఉన్నారు అక్కడ వాళ్ళు కూడా మనకు అనుకూలంగా ఉన్నారని ఒక ప్రేమ అంతవరకు బానే ఉంది కానీ అక్కడుండే విషయాలలో ఇన్వాల్వ్ కాకూడదు ఆ ధన వ్యామోహంలో పడిపోకూడదు అది చాలా దోషం కాబట్టి దానికి ఏదో జస్టిఫికేషన్ వస్తుంది దిస్ ఇస్ నీడెడ్ ఫర్ హియర్ టు మేక్ ఎ టెంపుల్ హూ ఆఫ్రియూ టు మేక్ ఎ టెంపుల్ ఇన్ ఫస్ట్ ప్లేస్ హూ ఆఫ్క్రియూ టు మేక్ ఎ టెంపుల్ నీడెడ్ మేక్ అన్ టెంపుల్ ఈ ఈ ఇతకలతోటి గోడలతోటి కట్టి టెంపుల్ అనవసరం నీకేమో ఉత్సాహం ఉంటే రామా టెంపుల్ అయోధ్యలో దానికి ఏమన్నో సపోర్ట్ ఇయ్యి ఇట్ మీన్స్ లాట్ ఆఫ్ ఇట్ ఈస్ నాట్ ఎ స్ట్రక్చర్ ఇట్ మీన్స్ ఎ లాట్ ఫర్ హిందూ సొసైటీ దానికి ఏమన్నో సపోర్ట్ ఇయ్యి లేకపోతే ఉండికో అంతే కొత్తగా ఇప్పుడు మళ్లీ బస్తీలో ఇంకో స్థలం ఆక్రమించి దాంట్లో టెంపుల్ నిలబెడతారంటే ఉన్న టెంపుల్స్కి ఎలా ఉన్నాయో చూస్తున్నారు టెంపుల్స్ ఉన్నవి ఎంత అధ్వానంగా ఉన్నాయంటే టెంపుల్స్ పరిస్థితి సొసైటీ టెంపుల్ ఆ రిలేషన్షిప్ చాలా సలుచితంగా ఉంది కొత్త కొత్త టెంపుల్స్ కంటే ఏం చేస్తారు ఆత్తి టెంపుల్ మనుషులు హృదయాల్లో దేవాలయం నిర్మాణం చేసి ప్రయత్నం చేయాలి కానీ సో ఈ విధంగా డాలర్లు రూపాయలు ఈక్వేషన్లో పడిపోతారు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 వాడు భోగాల్లో పడిపోతాడనడానికి ఆశ్చర్యమే ఉంది అంచేతనే దోషదర్శనం ఉన్నది చాలా ముఖ్యం భోగాల మధ్యన నిలబడి చుట్టూ చూసి ఆ బ్యా ఇదంతా దోషం ఇంట్లో పసేమీ లేదు నిస్సారం అని డే లైట్ లాగా చూడగలిగితే ఆ భోగాలు మిమ్మల్ని ఏం చేయలేవు లేకపోతే మనకు ఈవెన్ యూ హ్యావ్ ఎ స్మాల్ వాల్యూ ఫర్ దెమ్ లగెస్ అంత ప్రమాదం ఉన్నది आकुकृत हरि प्रसफम प्रसह्य प्रकाशमेव पश्य विवेक विज्ञानयुक्त मन सो so, मुझ आकुल केसीस्ाई कलोल केसीस्ताई संक्षोभा सृष्टिस् मनस्सोभा सृष्टि कला सृष्टि हर లాక్కుపోతాయి దేన్ని మనహ మనస్సు ఎటువంటి మనస్సు వివేక విజ్ఞాన యుక్తం మన మూర్ఖుని మనస్సు కాది వివేక విజ్ఞానము గలవాడు వివేక విజ్ఞానము అంటే ఆత్మానాత్మ వివేకము యొక్క విజ్ఞానము ఇది ఆత్మా ఇది అనాత్మ అనే విజ్ఞానం గలవాడు నిత్యానిత్య వస్తు వివేకము యొక్క విజ్ఞానం గలవాడు ధర్మాధర్మ వివేకము యొక్క విజ్ఞానం గలవాడు సో ఇన్ని వివే పూర్ణ వివేకము యొక్క విజ్ఞానం గలవాడి పరిస్థితి ఎలా ఉంటే వాడి మనస్సుని లాగిస్తాయి వాడి మనస్సునే లాగేస్తాయంటే ఇంకా సామాన్యుడి మాట చెప్పేదేమున్నది ఎలా లాగేస్తాయో తెలుసిన ప్రసభం మన ప్రసభం అంటే అవ్యయం ప్రసహ్య అనర్థం అంటే బలాత్కారముగా అంటే ఇప్పుడు ఈ కన్నం వేసి దొంగతనం చేసేవాడు చీకట్లో చేస్తాడు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 తెల్లవారు సాగున ఐదు గంటలకి ఐదు గంటలకో నాలుగున్నరకో అయ్యా తెల్లవారుతోంది లేవండి అని కాపలా కాశీ వాడు అనౌన్స్ చేస్తాడు గోర్ఖ వాడు అనౌన్స్ చేస్తాడు టైం అనౌన్స్ చేస్తూ ఉంటాడు అనౌన్స్ చేసేవాడు అది వినగానే ఆ టైంకి ఇంకా లేదా వద్దా ఆలోచించి అది వినగానే నాలుగున్నర అయిందని లేస్తాడు అదే పరిస్థితి వాడు తండ్రి ఆ గోర్ఖా జాబ్ కొడుకుని ఓ రోజు తండ్రి ఎక్కడికో పరాయి ఊరు వెళ్లాల్సి వస్తే కొడుకుకి అప్ప చెప్తాడు అరే తెల్లవారులు తెలివిగా ఉండడం తెల్లవారు కావడం నాలుగున్నరావుగానే లేవండి లేవండి నిద్ర లేపడం ఆ మాట ఒకటి అనడం మేలుకోలపటం అంటే ఈ వాక్యాలు చెప్తే అయా తెల్లవారు వస్తుంది మీరు లేవచ్చు పాటికి అని అలా చెప్పేసినప్పుడు వెళ్ళిపోవడమే రౌండ్ అనమాట మెయిన్ స్ట్రీట్ లో అది డ్యూటీ ఆ డ్యూటీ చేయమని కొడుకు చెప్తాడు తండ్రి తండ్రి పొరుగురు వెళ్ళొస్తాడు పురుగురు వెళ్లి తెల్లారేపటికి వస్తాడు కదా నేను చెప్పిన డ్యూటీ చేసేవాళ్ళే చేశాను అంటాడు వీడు తెల్లవారుజామును బయలుదేరి వెళ్లి రాత్రులు డ్యూటీ చేస్తాడు తెల్లవారుజామును వీడు ఏం చేస్తాడంటే జాగ్రత్త జాగ్రత్త అని లేపాలి వాడు ఎలా చెప్తాడంటే ఇంద్రియములనే దస్యులు దస్యులు అంటే దోపిడీ గాండ్రు ఉన్నారు ఈ ఇంద్రియములనే దస్సులు మిమ్మల్ని బలాత్కారంగా అపహరిస్తారు వాటి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి జాగ్రత్త జాగ్రత్త అని శ్లోకం అని ఎలాగేవో నాలుగో ఐదో శ్లోకాలు చెప్తాడు ఇది మంత్రి రాజు వాళ్ళందరూ వింట ఈ చలవారు సమయ ఈ జాగ్రత్త జాగ్రత్త వీడి కుర్రా మొన్న పొద్దున్న డ్యూటీ బాగా చేశారో ఆ దేశాన్ని నాన్నగారు అంటాడు అయింది పొద్దున్న ఏడు అయ్యేప్పటికీ రాజుగారి రథం వచ్చావుతుంది మమ్మో వీడి తండ్రి కంగారు పడిపోతారు అయ్యే వీడికి డ్యూటీ ఓ ఫోటో అప్ప చెప్పి వెళ్ళాం వీడేదో పగల చేశాడు దీన్ని తగలబెట్టాడు అని భయపడతాడు ఎవరైతే రాజుగారు పిలిచి నీ కుమారుడు చాలా వివేకవంతుడై గొప్ప జ్ఞానతనం ఎవడో పురోజనము ద్రే మహర్షి గోవాడు బుట్టెడిని కడుకుని అని ఆయన్ని ఇంటికి పిలిచి అదే ఆత్మ ఆశ దానికి సభకి పిలిచి ఆయన్ని మర్యాద చేసి ఏదో ఉంది కథ అలా ఉంటుంది సో దారిదోపిడీ చేసేటువంటి దశ్యువుల కంటే కూడా మోర్ డేంజరస్ ఇంద్రియములు అనేటువంటిది ఇంద్రియాలే మనకున్న శత్రువులు వాటి గడవ మనం జాగ్రత్తగా ఉండవలేము ఇంద్రియభోగ నివృత్తి మూలక స్థిత ప్రజ్ఞ అని మీకు నేను మనవి చేశాను ఇంద్రియభోగాల నుంచి నివృత్తి మూలంగా స్థిత ప్రజ్ఞులు అవుతారు అలాగంటే స్థిత లక్షణాన్ని ఇక్కడ ఈ శ్లోకాల్లో ముఖ్యంగా యాభై తొమ్మిది శ్లోకాల్లో చెప్పి అరవై శ్లోకంలో ఈ టాపిక్ ని ఉపసంహారం చేస్తున్నారు అంటే మూడు శ్లోకాల్లో ముఖ్యంగా ఇంద్రియ నివృత్తి అనే టాపిక్ మూడు శ్లోకాల్లో వచ్చినట్టు అర్థం తర్వాత శ్లోకం ఉందాము తాని సర్వాణి సంయమ్యా యుక్త ఆసీత మత్పర వశేహి యుషేంద్రియాణి ప్రజ్ఞాప్రతిష్ఠి దీనికి అవతారిక చూడండి ఎస్మాత్ అనే అవతారిక యత అని పూర్వ శ్లోకానికి పెట్టుకోవాలి తస్మాత్ అని ఈ శ్లోకానికి పెట్టుకోవాలి యత అంటే యస్మాత్ యస్మాత్ యత ఎందువలనైతే ఇంద్రియములు దారిదోపిడి గాండ్రవలే ఈ విధంగా మనస్సుని ఆకులి ఆకులీకృతము చేసి సంక్షోభమును కలిగించి బలాత్కారముగా మనస్సుని లాగివేస్తాయో అందువలన అందువలన ఏం చేయాలి అన్నవృతాన్ని సర్వాణి సంయమ్యా యుక్త ఆసీతమర వశే హిజేంద్రియాణ తా ప్రతిష్టిత అండోవలన ఎంజేతాని ఆ సర్వాణి సకల ఇంద్రియములను సంయమ్య చక్కగా నియంత్రించి యుక్త యుక్తుడై మత్పర మత్పరుడై ఆసీత ఉండవలను సో ఇంద్రియాలు ఈ విధంగా ఇంతటి డేంజర్ మనకి క్రియేట్ చేస్తాయి కాబట్టి మనిషి సాధకుడు ఎలా ఉండాలంటే సుతప్రజ్ఞుడు అవ్వాలనుకున్నవాడు సర్వాణి సంయమ్య సర్వాణి ఒకదాని తర్వాత ఒకటి కాదు ఒకదాని తర్వాత ఒకటి అలా కుదరదు లోపలికి దుర్వాసన వస్తుందనుకోండి కిటికీలు ఒకదా ఒకటి ముయ్యి ఒక గంట పోయిన తర్వాత ఇంకో కిటికీ ముద్దాం అలా కుదరదు అన్ని కిటికీలు టక టగ ట మూసేయాలి అప్పుడు దుర్వాసన రాకుండా అవుతుంది అంతే కాబట్టి అన్నింద్రియాలను సో అంటే ఒకదాని తర్వాత మనిషి అలా పెడతారు ఈ సిగరెట్లు మానేస్తాను అన్నవాడు మూడు పెట్లు తగ్గిస్తూ ఉంటాడు రోజుకి నేను రెండు పెట్లు తగ్గిస్తాను ఈ ఫస్ట్ వీక్ లో మూడు నెల రెండు చేస్తాను సెకండ్ వీక్ లో రెండుని ఒకటి చేస్తాను థర్డ్ వీక్ లో ఒకటిని హాఫ్ చేస్తాను అని వీడు టాప్ వీడు టేబుల్ వేసుకుని మొదలు పెడతాడు ఫస్ట్ వీక్ లో త్రీని టూ చేస్తాడు సెకండ్ వీక్ లో టూని ఫస్ట్ వన్ చేసి మళ్లీ థర్డ్ వీక్ లో ఈ వన్ త్రీ చేశాడు అయిపోయింది కథ ఈ శ్రమ ఈ క్షోభ రెండు వారం నేను ఒకటికి ఈ క్షోభ రెండు వారాలు పడ్డావు కదా ఇది మూడుని రెండు చేయడం రెండును ఒకటి చేయడం క్షోభ ఉంటుంది ఆ క్లేశం రెండు వారాలు పడ్డావు కదా ఆవును పడ్డాను నేను నీకేం సలా చెప్తానంటే ఇంకోసారి రెండు వారాలు నువ్వు క్షోభ పడ్డానికి సిద్ధంగా ఉన్నావా ఉంది కదా నాకు మిత్రుడికి ఉంది కదా అంటే నేను సిద్ధంగా ఉన్నానండి అన్నాడు సరే నువ్వు క్షోభపడ్డానికి సిద్ధంగా ఉన్నట్లయితే నాకు నువ్వు ప్రతిజ్ఞ చేయి నేను ఎంతటి సంక్షోభాన్నైనా కూడా నేను సహిస్తాను అని ప్రతిజ్ఞ చేయి ఎంతటి సంక్షోభమైనా పృథివి తలగిందులైపోయినా భూకంపం వచ్చి లోపలికి వెళ్ళిపోయినా కూడా నేను సహిస్తాను అని నువ్వు ప్రతిజ్ఞ చేయి అంటే సహిస్తాను ఓకే ఇంకా మళ్ళీ ఏడట్టు ముట్టుకోకు క్షోభ దిగినవుతుంది దాన్ని అలా సహిస్తూ ఉంది తగ్గించినా ఎలాగూ క్షోభే నువ్వు ముట్టుకోవద్దంటే రెండు వారాల దాకా నువ్వు నా ముఖం చూడొద్దు కూడా మధ్యలో నాకు రిపోర్ట్లో వేయొద్దు రెండు వారాల తర్వాత నాకు కనపడి చెప్పేది పరిస్థితి అది రెండు వారాల నాకు కనపడి చెప్పాడు నేను సిగరెట్లు మానేసేమ స్వామీజీ అని చెప్పాడు అది సమాచారం ఆ తర్వాత మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత కలిశాడు నేనేం మాట్లాడలేదు నేను మళ్ళీ సిగరెట్ తాగలేదు స్వామిజీ అనే చెప్పింది ఈ ఫ్రీ ఫ్రమ్ దాట్ సో తాని సర్వాన్ని సంజమ్య మీరు మానేస్తే మొత్తం మానేయాలి కానీ సో దిస్ అర్ధ జరతీయం ఒండు సో సగం అన్నది కుదరదు అర్ధ జరతీయమని శంకరుల యొక్క పరిభాష శంకరులు అలా చాలాసార్లు అంటారు అర్ధ జరతీయం అర్ధ అంటే ఒక ఆయన సగం యువకుడు సగం ముసలివాడు క్యా బా ఇట్ వాజ్ వర్క్అవుట్ లైక్ దాట్ అయితే మొత్తం ముసలివాడు అవుతాడు లేకపోతే మొత్తం యువకుడు అవుతాడు కానీ సగం యువకుడు సగం ముసలివాడు ఏమిటండి అలాగేలా కుదు ఆ విధంగా అర్ధజీయం ఓటు పడుతుంది సో దాని సర్వాన్ని సంయమ సరే మంచిది ఆ తర్వాత ఏం చేయాలి యుక్తుడుగా కూర్చోవాలి ఆసీత అంటే కూర్చోవాలి నువ్వేం చేయొద్దు జస్ట్ బి ఎలా ఉండాలి యుక్త ఆసీత అంటే ఏం చేయొద్దంటే అభిప్రాయం ఈ టాపిక్ లో నువ్వు చేయాల్సింది ఏం లేదండి ఇంకేదైనా పనులుంటే చూసుకోవచ్చు యుక్త ఆసీత యుక్తుడై ఉండవాలి నువ్వు ఆసీత అన్నది విధిలింగ్ విధి పరస్మేపది కాదు ఆత్మనేపతి సో భూ భవేత్తంటుంది పరస్మేపతి సేవేత ఆసీత సంథింగ్ లైక్ దా సో భూధాతువుకి అస అనేది వస్తుంది అనివే సో ఆ సీత భూధాతువుకి ఆత్మనేపద ఉండదు పరస్మేపదే ఉంటుంది భూధాతు సో ఆ సీత ఉండాలి విధి యు శుద్ధు దేసి యు వాంట్ యు శుద్ధు దే ఎలా ఉండాలి యుక్త ఆసీత మత్పరీత చాలా గొప్ప పదాలు తర్వాత కూడా నేసిద్దాం హీ ఎందువలనగా ఎస్యా యవనికైతే ఇంద్రియాములు వశే వశమునందుందునో తాణి యొక్క ప్రజ్ఞా వివేక జ్ఞానము ప్రతిష్ఠిత అంటే స్థిర ప్రజ్ స్థిరప్రజ్ఞైపోతారు అంటే జీవనంతరైపోతారు కాబట్టి ది హోల్ థింగ్ ఈ బాయ్స్ డౌన్ జస్ట్ వన్ వన్ సెంటెన్స్ వశే హింద్రియా ఇంద్రియ భోగాలను అసలే మానేయమని చెప్పలేదు వశే స్వశంగా ఉండాలి ఇంద్రియములు చెప్పినట్లు నువ్వు నడుచుకుంటున్నావా నువ్వు చెప్పినట్లుగా ఇంద్రియాలు నడుచుకుంటున్నాయా అన్నది చూడాలి సారి నేనేదో క్లాస్ చెప్తున్నా క్లాస్ చెప్పినప్పుడు యాభై మంది ఉన్నారు క్లాస్లో అక్కడ యుఎస్లో ఆ క్లాస్లో పరిస్థితి ఎలాగంటే నేను చెప్పాను ఈ ఎడంకాల మీద కుడికాలు వేసి కూర్చోమని చెప్పాను అదే చెప్పాను మీద కుడికాయలు వేసి కూర్చోవాల అంటే ఓ నలుగురు ఇగురు ఎడంకాల మీద కుడికాలు వేసి కూర్చున్నారు మిగతా వాళ్ళు అంటారు ఎడంకాల మీద కుడికాలు వేయడం కుదరట్లేదండి అంట ఎడంకాలు పక్కన కుడికాయలు పెట్టి కుర్చీలోనూ సోఫాలోనూ కూర్చోవడమే కానీ ఇలా ఎడంకాలు మేర కుడికాయలు వేయడం వల్లది ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ అని అంటారు అయితే మరి ఏం చేస్తారు మీరు మేము కుర్చీలో కూర్చుంటాం సరే మరి అయితే కుర్చీలోనే కూర్చోండి ఎందువల్ల కుదరట్లేదు అని అంటే కొంతమంది అన్నారు ఈ ప్యాంట్లు అనుకూలించట్లేదు కొంతమంది పురుషులు స్త్రీలు కూడా ప్యాంట్ అనుకూలించట్లేదు పురుషులు స్త్రీలు తగ్గుతారు అంటే యూ టు డే సబ్బాటు బెటర్ క్లోదింగ్ దాంట్ దాట్ యూ థింక్ ఎక్ ఓకే సో ఇలాగ కూర్చోవాల్సి వచ్చినప్పుడు క్లోదింగ్ అనుకూలించట్లేదంటే మరి క్లాసుకు వచ్చేప్పుడైనా మరి అనుకూలించే వస్త్రధారణ ఏదైనా చేయాల్సి ఉంటుంది మీరు సమర్థులు అన్ని విధాలా కూడా సమర్థులైన వాళ్ళు ఏ పనైనా కాబట్టి వస్త్రధారణలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి నెంబర్ వన్ ఓకే సమీర్ వీ విల్ డూ ఇంకా కొంతమంది చాలా మంది అన్నారు మాకు మోకాల్ నెక్తిగా ఉండండి అన్నారు ఏమిటి ఎడంతాల మీద కుడికాలు వేస్తే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 కాలు మడిచ మడవడానికి మనకి శక్తి లేదు అది మడవబడదు కడకడకట్లా అడిగిపోతుంది అనిపిస్తే అది ఇట్ ఓంట్ బెండ్ ఆ స్థితికి తీసుకొచ్చాం అంటే నా కాలు ఇలా ఈ కాలు ఈ కాలు మీద వేయలేకపోతున్నాను అంటే మనం ఏదో పెద్ద వయసు వచ్చిందో అరవయో డెబ్బయో వచ్చే రోగం వచ్చిందంటే ఐ కెన్ అండర్స్టాండ్ మనం ఆరోగ్యంగా ఉన్నామని అనుకుంటూ ఈ కాలు ఈ కాలు మీద వేయలేకపోతున్నామంటే దేహాన్ని ఎంత దుస్థితికి మనం తీసుకెళ్లిపోయామో మీరు ఆలోచించండి ఆ మజిల్స్ బోన్స్ జాయింట్స్ అన్ని కూడా అలసమైతే సోమలు అయిపోయాయి అవి ఏమీ కూడా పనిచేయటం లేదు అనేటువంటి పరిస్థితి వచ్చేసింది యూ హ్యావ్ టు లుక్ అట్ మీరు దీన్ని ఆలోచించాలి రెండు రకాలుగా ఆలోచించాలి అసలు మొట్టమొదటి మనస్సు నుంచి రావాలి దేహాభిమానం వల్లనే వచ్చింది ఈ దుస్థితి దేహం వివేకం అసలు ఏమీ సుఖరాము లేదు కాబట్టి యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ మీరు ఒక ఇంట్రాస్పెక్షన్ మీరు అర్జెంట్ గా మొదలు పెట్టాలి ఇంద్రియ భోగాల్ని పక్కన పెట్టాలి అని ఇలా అంటే ఒక లేచంటాడు ఏమైనా ఇంద్రియ భోగాలు అన్నీ పక్కన పెట్టాలంటే ఇదే దిస్ ఈజ్ ది ప్రాబ్లం దిస్ ఈజ్ ది ప్రాబ్లం వశేషంది ఇక్కడ సర్వాయుడు శ్రీకృష్ణుడు అయితే అలాగే చెప్పాడు ఇది ప్రాక్టికల్ ఏమో ప్రాక్టికల్ నువ్వే చెప్పాల్సి సో హౌ ఎనీ ది అదర్ పర్సన్ కెన్ సే యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ కాదండి మేము పార్టీలకి వాటికి వెళ్లాల్సి ఉంటుంది కదా వైయుష్య కొటువే పార్టీ వైశుద్ధి కొట్వే పార్టీ స్వూర్యుటు కొట్టుని పార్టీ ఉంది ఫస్ట్ ప్లేస్ నాకు పేరు ఉంది అక్కడ ఒక నిక్నేమో అందరూ ఎవరికి తెచ్చిన పేర్లు వాళ్ళు పెట్టుకుంటారు నిక్నేమం తెలుసుకుంది తెలిస్తే ఎవరు చెప్పుకోరు కానీ నేను చెప్తున్నాను చెప్ టాపిక్ వచ్చింది కనుక చెప్తున్నాను దే కాలనీ పార్టీ బస్టర్ స్వామి అని అంటారు New, they they feel like that and new jepelo nagam telse oka 100 మంది students milante vallu they stop going to parties bhajjalo bhajja vakkale idro kuda they don't go to parties even we party kani maatatte endukante us lo party ante you eat and drink only two things no restriction whatsoever so you don't deserve to be students of gita నేను ఇంకా మళ్ళీ మొహమాటం లేకుండా చెప్తాను వ్యక్తిని చెప్పిన పాఠం చెప్పేప్పుడు అక్కడ ఉన్నది చెప్తా యూ డోంట్ డిజర్వ్ టు బే స్టూడెంట్ ఆఫ్ గీత ఏదో యూ ఆర్ దిస్ ఆర్ దాట్ యూ కెనాట్ బి బోత్ పొగలేమో ఏదో జాక్ అండ్ హైడ్ జకిల్ అండ్ హైడ్ అనో ఏదో స్టోరీ ఉంది జకిల్ అండ్ డాక్టర్ జకిల్ మిస్టర్ హైడ్ అనో ఏదో ఉంది అప్పుడు పొద్దున్న పొగల డాక్టర్ రాత్రి హుడున్నాం యూ కెనాట్ లివ్ దిస్ కైండ్ అసై you you are a or you are a or enjoy! No, no ashram నడుస్తుంది మీరు ఆశ్రమాన్ని నడపక్క నడపోతే నష్టం లేదు ఆశ్రమం కోసం మీకోసం ashram. ఉంది కానీ ఆశ్రమం కోసం మీరు లేదు డోంట్ బికమ్ లైక్ దూస్ ది ఆశ్రం డోంట్ బికమ్ సపోర్ట్స్ ఆఫ్ ఆశ్రమ్ యూ టేక్ సపోర్ట్ ఫ్రమ్ ది ఆశ్రం స్వామీజీలు ఎలా అవుతుంటారు మీరు చిన్న చేయకండి భారతదేశం కోటి వంద కోట్ల జనం ఉన్నారు ఇంకొకటి భోజనం పెట్టలేకపోదు భారత మాట You don't know how to talk so you don't like that what is this life kalu martha veyiler ante work and the of facility work and the of facility you are leading very reprehensible and he said that all of them were exposed to light they said one month course to come they started from the middle like this they are doing yoga class attend they are doing everything they are suffering ఏం కష్టపడ్డా ఈ మజ్యంసవి బాగా బాగా పోషించి పోషించి రిచ్ ఫుడ్ తింటాను నేనంటాను ముందు రిచ్ ఫుడ్ తిన్నానే రిచ్ ఫుడ్ అన్న దగ్గర క్రీమీ క్రీమ్ వంటంత క్రీములు తింటూ క్రీము దరిదాపు మీకు రానివ్వద్దు చీజ్ చీజ్ ఎంత చీజ్ తింటారో ఫిలడెల్ఫియా చీజ్ స్వామీజీ ఫిలడెల్ఫియా చీజ్ ఫిలడెల్ఫియా చీజ్ ఈజ్ వరల్డ్ డోంట్ టెల్ మే చీజ్ అని నేను ఇట్ ఈమాటిక్ గా యూజ్ చేస్తాను చీజ్ అంటే కీప్ అవే అని అర్థం టచ్ ఇట్ చీజ్ మన దెజిటేరియన్ చీజ్ ఆల్సో సోయి చీజ్ ఓకే వెజిటేరియన్ చీజ్ ఇస్ వై యూ నీడ్ ఇట్ ప్రోటీన్ దిస్ ప్రోటీన్ మ్యాడ్నెస్ పీపుల్ ఆర్ మ్యాడ్ ప్రోటీన్ వైశేషేంద్రియాన్ని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 అని రెండు సపోర్ట్స్ ఇస్తాను ఇవిలో సోంపల్లి సోమయ్య గారిని ఒక ఆయన ఇప్పుడు లేరు స్టెస్ట్ లేరు ఆయన నేను ఎరుగుతున్నాను బాగా వ్యక్తిగతంగా బాగా ఎరుగుదను గొప్ప మహాత్ముడు బ్రహ్మచారి ఆజన్మ బ్రహ్మచారి ఆయన ఏదైనా ప్రసంగం ఇలా కూర్చుని వారు ఆయన వేసి నడుము నెట్టారు కాబట్టి ఇలా కూర్చుని గంటన్నదా రెండు గంటలు నడుము వంచడం అన్నది ఎరగదు ఎందుకంటే నడుము వంచి మనం కూర్చుంటామే ఇట్స్ ఎన్ అబ్నార్మల్ పొజిషన్ ఇప్పుడు యాంటీనా టీవీ యాంటీనా ఉందనుకోండి టీవీ యాంటీనా ఇలా వంకరగా ఉంటే ఏమవుతుందండి బొమ్మ బాగా వస్తుందండి బాగు అంటే యాంటీనా అలా యాంటీనా లాంటిది వెన్నెముక్ అంటే యాంటీనా యాంటీనా వంకరగా ఉండకూడదండి యాంటీనా నిటాల్గా ఉండాలి నిటాల్గా ఉంటే ఆ రేస్ అది క్యాప్చర్ చేస్తుంది యాంటీనా ఉన్న రోజుల మాట చెప్తున్నా ఇప్పుడంతా కేబుల్ కనెక్షన్స్ అది వేరే సమాచారం సో యాంటీనా నిటార్ గా ఉండాలి మీరు ఎప్పుడైనా చూడండి ఈ యాంటీనాల్ చూడండి మిలిటరీ యాంటీనాలు ఈ కేబుల్ యాంటీనాల్ ఉంటాయి ఈ హచ్చివాడి యాంటీనా ఈ పక్కనే ఉన్నాయి మేడం ఏమి ఉన్నాయి చూడండి అవి ఎలా ఉంటాయి వంకరగా ఉంటాయి ఒకవేళ వంకర అయిందనుకోండి ఏమవుతుంది అది వేలిసి తీసుకోదు అది కాబట్టి యాంటీనా వంకరగా ఉండకూడదు నిటార్గా ఉండాలి ఎన్ని ముఖ ఈజ్ ది యాంటీనా ఫర్ లైవ్ ఎలక్ట్రిసిటీ ఆ లైఫ్ ఎలక్ట్రిసిటీ కాని తినాలి కాబట్టి వెన్నెముక నిటారుగా ఉండాలండి ఇలా నిటారుగా ఉండాలి కానీ ఇలా వంకరగా పెట్టారంటే ఇది ఎబ్నార్మల్ కానీ మనం ఎబ్నార్మల్గా అలవాటు పడుతుంటాం జీవితంలో ఆ ఎబ్నార్మాలిటీస్ బికమ్ రొటీన్ థింగ్స్ ఫర్ అంచేతను నిటారుగా ఉండాలంటే ప్రయత్నం చేయాల్సి సో కాబట్టి వశేహీయస్ ఇంద్రియాన్ని దేహము ఇంద్రియములు మనస్సు వాటి ఎందు ఆత్మభావాల్ని మానేసి ఆత్మభావం ఉండకూడదు వాటి ఎడవ సాక్షిభావాన్ని కలిగి ఉంటూ వాటిని వర్షంలో పెట్టుకోవాలి పెట్టుకోవాలంటే అది చెప్పినంత తేలి కాదది దానికి రెండు సిస్టమ్స్ ని సపోర్ట్ చేస్తున్నారు శంకర్ శ్రీకృష్ణుడు యుక్త మత్పర నీవు యుక్తుడవై ఉండాలి ముందు యుక్తుడవైతే అప్పుడు ఇంద్రియ జయము అన్నది స్థితప్రజ్ఞలక్షణము సహజంగా వచ్చేస్తుంది యుక్త అంటే ఏమిటి ఒక డెఫినేషన్ ఇచ్చాడు శ్రీకృష్ణుడు ఎదరిచ్చాడు ఇంతకుముందు చెప్పిన టాపిక్ బట్ ఎదరు రాబోతోంది నిస్పృహ్యుక్త్యదా వినియతం చెప్తం ఆత్మన్యేవాతిష్టతే నిస్పృహస్సర్వకాభ్యుక్త్యతే తదా అంటే మీరు ఆత్మరాములై ఉండాలి అంటే యు ఆర్ కంటెంటెడ్ అండ్ కంప్లీట్ అండ్ హ్యాపీ ఇన్ యువర్ సెల్ఫ్ నేను నా అంతటా నేనుగా నాయందు నేను నాతో నేను పూర్ణముగా ఉన్నాను అంటే ఏమిటి ఒక మనిషి వచ్చాడనుకోండి ఆ మనిషి నుంచి నేను అపేక్షించేది ఏమీ పర్టికులర్గా అపేక్షించేదేమీ లేదు నేనే అటువంటి స్థితిలో నేను ఆ మనిషికి ఇవ్వగలుగుతాను ఎంతసేపు ఎదురువాడి నుంచి అపేక్షిస్తూ ఉంటే ఇంకా వాళ్ళు ఏమి ఇవ్వగలుగుతారు ఇవ్వలేరు సో అలా కాకుండా ఫ్యామిలీలో కానీ సొసైటీలో కానీ నేను ఇవ్వగలుగుతా ఇప్పుడు నాకు ఇతర వ్యక్తి నుండి అపేక్ష ఎంత తక్కువ ఉంటే నేను అంత అధికంగా ఇవ్వగలుగుతా సో అలాగే మనస్సును తయారు చేయాలి అప్పుడు నిస్పృహ సర్వ కామేభ్య ఏ కామనలు ఉండవు అంటే తనలో ఒక లోటు నుండి పుట్టినటువంటి ఆకాంక్షకి కామనాని పేరు సో అటువంటి లోటు అనేది ఉండదు ఆ లోటుని భర్తీ చేయటం అనే కార్యక్రమం ఉండదు ఏదైనా పదార్థాలు కానీ కావలసిన వ్యక్తులు కానీ ముందు తారసిల్లినట్లయితే ఓ ఎంజాయ్ దేర్ కంపెనీ పీపుల్స్ కంపెనీ ఓ ఎంజాయ్ ఏదైనా పదార్థాలు లభించినట్లయితే లెట్ స్వీట్ లాంటిది ఏదైనా మన ఇట్ కమ్స్ అవర్ వే ఓ ఎంజాయ్ దా ఇన్ ఆల్వేజ్ ఎంజాయ్ ఆ లీటైల్ And you are, even you know, uh, you are in command, you can enjoy your life, not a biddy. That is why people are doing it. A command alone. But in particular, there is a spruha. Spruha is a prasna, and the delgu is a spruha.